సంకీర్తన సంఖ్య అరవై ఒకటి పదిలము కోట పగవారు అదనగాచుకుందురారు గురు ఇమ్మై జప్ప ఇందరి చేత తొమ్మిది నెల్ల తోగినది కొమ్మ తీరున కుదురైన కోట దుమ్మి కాళ్లైదుగురుందురూ ఒంటికాడు రాజు ఉడుగక తమలోన ఒంటనీని మంత్రులొక ఇద్దరు తంటతనం తంటతనంబున బున తమ బంటు లేడు గురు బలవంతులు కలవు తుమ్మిది కనుమల తంత్రము నిలుపగలిగినట్టి నెరవాదులు తెలిసి కోనేటి తిమ్మి నాయుడు జొచ్చే బలిసీ కోట భయమేలా